చిట్టి తమ్ముళ్లకు చిన్నారి చెల్లెళ్లకు నా పేరు తాజు నేను ఇప్పుడు మీకు చెప్పబోయే అంశం సూర్యకాంతి పుస్తకం రచయించిన అనువాదించిన శ్రీనివాస చక్రవర్తి గారి సార్ ఇప్పుడు మనము అనుధార్మికత నాలుగవ అంశం గురించి చెప్పుకుంటున్నాము ఇక మొదలుపెట్టినట్లయితే మీరు మీ పెన్నుల పుస్తకంలో పక్కన పెట్టుకొని చెప్పే విషయం రాసుకోవాల్సిన కోరుతున్నాము ఇందులో ప్రశ్నలు కూడా అడుగుతారు అనుధార్మికత క్రిస్తు శకం పద్దెనిమిది చిక్కుముడి విడసాగింది ఆంటోయిన్ హెవ్రీ బెక్రల్ అనే ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త యురేనియం అనే మూలకం యొక్క పరమాణవులు ఉన్న ఒక పదార్థాన్ని పరిశోధించసాగాడు అందులో నుంచి నిరంతరం ఏవో కిరణాలు వెలవడుతూ ఉండేవి ఇంతకుముందు ఎప్పుడూ ఇలా ప్రవర్తించని ప్రవర్తించిన పదార్థాన్ని చూడలేదు ఈ విషయం కనుక్కొని ఆశ్చర్యపోయాడు బెక్లెల్ అప్పటి వరకు తెలియని ఏదో కొత్త ధర్మాన్ని యురేనియం ప్రదర్శించింది దీనినే అణుధార్మికత రేడియో యాక్టివిటీ అని పిలిచారు యురేనియం అత్యంత సంక్లిష్టమైన పరమాణవులతో ఏర్పడిందని తర్వాత తెలిసింది సంక్లిష్ట పరమాణవులతో కూడిన మరికొన్ని ఇతర మూలకాలు కూడా అణుధార్మికతను ప్రదర్శించడం కొనసాగారు కనుగొన్నారు శాస్త్రజ్ఞులు ఈ కొత్తగా కనిపెట్టిన విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశోధించడం మొదలు పెట్టారు పియరీ క్యూరి అనే ఫ్రెంచ్ రసాయనిక శాస్త్రజ్ఞుడు అన్ను పదార్థాలు నుంచి వెలువడే శక్తిని మొట్టమొదట పద్దెనిమిది వందల ఒక పరమాణవు నుచే శక్తి చాలా పెద్ద మొత్తంలో ఉండటం చూసి ఇతడు ఆశ్చర్యపోయాడు అంతేకాకుండా రోజులా తరబడి ఎల్ల తరబడి శక్తి వెలువడుతూనే ఉంటుంది అంతకాలం గడిచిన శక్తిలో పెద్దగా తగ్గుదల ఉండేది కాదు రేడియం మూలకంలో కొంత భాగం పదహారు సంవత్సరాల పాటు శక్తిని విడుదల చేస్తూనే ఉన్నా శక్తి విడుదల కావడం మొదలు నుండి శక్తిలో సగం కూడా తగ్గలేదు యురేనియం అయితే నమ్మలేనంతకాలం అనగా నలభై ఐదు కోట్ల ఐదు లక్షల సంవత్సరాలు శక్తిని విడుదల చేసిన శక్తి విడుదల అవ్వడం మొదలు పెట్టినప్పుడు మొద మొదలు పెట్టినప్పుడు ఉన్న శక్తిలో సగం కూడా తగ్గలేదు అంటే యురేనియం మొదట శక్తిలో సగానికి తగ్గిపోగా ముందే నాలుగు కోట్ల యాభై లక్షల సంవత్సరాల కాలం శక్తిని విడుదల చేయగలిగింది ఒక రోజులో వెలువడే శక్తి అంత ఎక్కువేమీ కాదు కానీ ఆ రోజు వరకు విడుదల చేసిన మొత్తం శక్తి మాత్రం అపారమైనది ఇదంతా చూస్తుంటే చిక్కు వీడకపో వీడకపోగా సమస్య మరింత జటిలం కాసాగింది ఈ అనుధార్మిక పదార్థాలకి శక్తి ఎక్కడి నుండి వస్తుంది అనుధార్మిక పరమాణవులు ఏమీ లేకుండా అలా నిరాఘటంగా శక్తిని విడుదల చేస్తున్నాయి ఇలా అయితే శక్తి నిత్యత్వ నియమం తప్ప క్రీస్తుశకం పంతొమ్మిది వందల ఐదులో ఆల్బర్ట్ ఐన్స్టిన్ అనే జర్మనీ భౌతిక శాస్త్రవేత్త దీన్ని జవాబుకి శంకుస్థాపన చేశాడు ఇతడు సాపేక్షత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు థీరీ ఆఫ్ డెలిటివిటీ ఈ సిద్ధాంతం వల్ల ఎన్నో కొత్త సత్యాలు వ్యక్తమయ్యాయి వాటిలో ఒక ముఖ్యమైన సత్యం ఏమిటంటే అసలు పదార్థం లేదా ద్రవ్యం రా ఒక గొప్ప శక్తి మూలం కొంచెం పదార్థాన్ని గొప్ప శక్తిగా మార్చవచ్చు మార్చుకోవచ్చు సాధారణ పరిస్థితుల్లో వద్ద సాధారణ పదార్థంలో చిన్న చిన్న మొత్తంలో ద్రవ్యరాశిని శక్తిగా మార్చినప్పుడు సాధారణమైన మొత్తాదులోనే శక్తి ఏర్పడుతుంది అనుధార్మిక పరమాణవులలో పెద్ద మొత్తంలో ద్రవ్యరాశి నాశనమై చాలా పెద్ద మొత్తంలో శక్తి ఏర్పడుతుంది కానీ అనుధార్మిక పదార్థాలలో అలా పెద్ద మొత్తంలో ద్రవ్యరాశి శక్తిగా ఎందుకు మారుతుంది పరమాణవులకు ఒక కొత్త కోణంలో చూడడం ద్వారా ఈ ప్రశ్నకు జవాబు వచ్చింది పద్దెనిమిది వరకు పరమాణువు చే అతి చిన్న కణం దా దానికంటే చిన్నది లేదు అని అనుకునేవారు పరమాణవు కంటే చిన్నది ఉన్నట్లు కనిపించలేదు అనుధార్మిక పదార్థాల నుంచి వెలువడిన కొన్ని కాంతి కిరణాలతో పరమాణవు కంటే చాలా చిన్న కణాలు ఉన్నట్లు తెలిసింది ఇవి సబ్ అటామిక్ కణాలు సబ్ అటామిక్ కణాలు అనేవే ఉంటే బహుశా పదార్థాలన్నీ పరమాణవులతోనూ పరమాణవుల వాటి కంటే చిన్న కనాలతో ఏర్పడి ఉంటాయి